సూతం వేసప్రభ పరిశుభ్ర దేవ నీతి మంతుడా మౌనతర ఇజ్రాయల్ పరిశుదైన దేవ అలా ఇజ్రాయల్ మీ ఆసన దేవానికి సూతం పౌరేశ్వర్రభా నీ ప్రేమకు నీ యొక్క శక్తికు నీ యొక్క ఇవ్వల సాటి ఈ దినం ఎంతమంది చూడలేకున్నారు మాకు సజ్జులు పెట్టుకున్నాం అలా పతి కాపాడి భద్రపరిచి నిలబడి ప్రేమించి ఆదరించి స్వసపరిచి నడిపించడానికి కొందాన్ని దేవా ఈ రోజు చిన్న గుమ్మని జ్ఞాపకం చేసుకొని నా ప్రభానికి వందలేసు ప్రభా మా బధ్య మీ సంచరించండి ఆత్మధర ప్రభా నడిపించండి జ్ఞానం నడిపించి మా ప్రవర్తన మీరు వెళ్ళమని ప్రార్థం మన మీకులు చూపించండి దాన్ని విడుదల కలగ చేయండి సైతాన్ని దయ్యాన్ని కాల్చి దురాత్మ కాల్చి దృష్టిని గర్తించి పాటధర వాక్యం మీ ఆత్మధర నడిపించి అలరిగా ఈ వాక్యం మా ఉదయంలో అలరిగా బదులపరిచి ఇనగల చోదేచండి చూసే ప్రభా అలడిగా కళ్ళు తెచ్చండి రాని బిడ్డ నడిపించి దేవాజీ దేవా మీరు మాకు సహాయం చేయండి మీ వాక్యం పర్వ మీకున్న ఆసక్తి మీకున్న మనుషులు కలిగించి ప్లస్ అమీన్ మెర్సీ సిస్టర్ ఒక పాట పాడండి అక్కడ హలో మెర్సీ సిస్టర్ బ్రదర్ నేను పాట పాడుతున్నాను వినిపించట్లేదా ఇప్పుడు వాయిస్ వినిపిస్తాను సిస్టర్ ఇప్పుడు దాకా వినిపించలేదు ఓకే ఓకే బ్రదర్ బ్రతుకు దినములు లెక్కింపర్పుము దేవా ఈ భూవిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకుందును బ్రతుకు దిన ములుకింపనేర్పుము దేవాని వీడు గడియ నాకు చూపుము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నాశలో నా కలలని వెంబడించు చుంటిని ఫలాలు లేని వృక్షము ఎదిగిపోతీని ఏనాడు కూడిపోదును ఎరగకుని నరణ రోదనా అలకించుమో ప్రభో మరల తనముగచి గురువేయని నా న్రతుకు దినములూ లెక్కింపనేపుము ువిని వీడు గడియ నాకు చూపు నిలుపురచితి నా పరుగులోని నసితి నా స్వాథము నా పాపము పతన స్థితికి చేర్చును నా అంత మెటులను భయము చున్నది దేనన్ను మన్నించుము న్రతుకు మార్చుము యసుని చేతికి ఇక లొంగిపోదును విశేషము గూపించుము నశేషీవితం న్రతుకు దినములు లెక్కింపనేపుము దేవాడియ నాకు చూపు బ్రదర్ ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది బ్రదర్ హలో చెప్పండి సిస్టర్ మా చిన్నక్క ఉంది బ్రదర్ ప్రియాంక అని ఆమె కోవిడ్ పేషెంట్స్ ని ట్రీట్ చేస్తుందనమాట డాక్టర్ వాళ్ళ హస్బెండ్ కూడా డాక్టరే వాళ్ళిద్దరికి పాజిటివ్ వచ్చి కుటుంబంలో వాళ్ళ అత్తయ్య మామయ్య నానమ్మ ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాళ్ళు కూడా అంటే పిల్లలకు టెస్ట్ చేయించలేదు కానీ పాజిటివ్ లోనే ఉన్నట్లున్నారు బ్రదర్ బాగాలేరు ప్రేయర్ లో జ్ఞాపకం చేసుకోండి బ్రదర్ సిస్టర్ డాక్టర్ ప్రియాంక దినేష్ ఫ్యామిలీ ఓకే సిస్టర్ వాళ్ళ అత్తమ్మ కొంచెము ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ అట్లు ఉంటారు వాళ్ళ నానమ్మ కూడా ఇంకా ఉన్నారు మా బావగారు వాళ్ళ నానమ్మ ఆమె కూడా బాగాలేదు ఫ్యామిలీలో ఎవ్వరికి బాలేదు బ్రదర్ ప్రేర్లో జ్ఞాపకం చేసుకోండి డాక్టర్ ప్రియాంక ఫ్యామిలీ నేనేమైనా ప్రభువా నేను ఇస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నే శృతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దైవల నేనయ్యా నేనేమై ఉన్నాను నీ దైవల నేనయ్యా నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా నాకున్నవన్నీయుచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్థుపిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను లేక లేక వృదామందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవు లేక లేక వృద్ధాంతమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవు ఇచ్చిన నీవే బలికోరగా ఇచ్చిన నీవే బలికోరగా తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్థుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయవల నేనయ్యా నేనేమై ఉన్నానో నీ దయవల నేనయ్యా నాకున్నవన్నీయు నువ్వు ఇచ్చినవేనయ్యా నాకున్నవన్నీయు నువ్వు ఇచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్నే స్థితిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను సర్వముపోయినా శరీరముకునినాన్నవారే వెలువేసిన సర్వముపోయినా శరీరముకునాన్నవారే వెలివేసిన ఆపులంత శత్రువులైనా తులంతా శత్రువులైనా అంత ము వరకు సమించిన ఆయోబులా నేనేమైనా ప్రభువా నిన్న స్థితిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయ నేనయ్యా నేనేమై నీ దయ వల నేనయ్యా నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా నాకున్నవన్నీయు నువ్విచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్నె స్థుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనాది నాకెంతో మేలు మటు కైతే బ్రతుకుట క్రీస్తే చావైనాది నాకెంతో మేలు ఇది గోదేవా ఇదిగో గోదేవా ఉన్నానయ్యా దయతో నన్ను గైకొనుమయ్యా నా ఏసయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్థుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్ను స్థుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయవల నేనయ్యా నేనేమై ఉన్నాను నీ దయవల నేనయ్యా వన్నీయో నువ్వు ఇచ్చినవేనయ్యా నాకున్నవన్నీయో నువ్విచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్నె స్థితిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను అలలియా ప్రార్థిద్దాం ప్రార్థించి ఇక చిన్నగా వాక్యాన్ని తీసుకుంటాం పరిశుద్ధుల వగతి దేవా మీకు వదనాలు వేసాయా కృపగల తండ్రి మీకే స్థితుల స్థోతాలని అయినా ఈ ఉదయం నుంచి తగ్గ మళ్ళీ కాచి కాపాడడం మీకు ఎంతో వదనాలు ప్రభావం ఈ మధ్యాహ్న కాలంలోనైనా మిమ్మల్ని స్థితించేలాగా మిమ్మల్ని మీతో మా సంభాషించేలాగానే చిన్న యొక్క అవకాశాన్ని బట్టి మీకు వదనాలు ప్రభావం ముఖ్యంగా తండ్రి మేము ఉంటుంది బహు భయంకరమైన కాలం ఈ శ్రమాల కాలంలో ఏ రీతిగా మీ కొరకు సాక్షులుగా జీవించాలా ప్రభామాకు ఒక మంచి మార్గం దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మేము ఉంటున్న కాలంలో ప్రభా దుష్టుడు విజ్రమించి పండిస్తున్నాడు తన్మలి నా మీదు ధాన్యాల గ్రంథాలు మేము చూస్తున్నాం తండ్రి ఆ తన్మలి దేవుని బిడలని వాడునైనా ఎంతగానో వాడు జల్లి పడుకుందనేసి నేను కాబట్టి నైనా యొక్క సహమాకంగా ఇచ్చండి ఏ రీతి గతని వాళ్ళ నుంచి మేము తప్పించుకోవాలా అటువంటి భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించండి ప్రభావ ఈ లోకంలో మీకు శ్రమలు తప్పమన్నారు కానీ నేను ఈ లోకాన్ని జయించిన అన్నారు కాబట్టి మేము కూడా జయించాలా ప్రభావ మీరు కూడా జయిస్తారన్నారు నైనా కాబట్టి అటువంటి జయింపు జయం మాకందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రతిసారి సమస్యను చేస్తున్నాం కానీ పరిష్కారం అని మీరు చూపిస్తున్నారు కానీ మేము చూస్తలేం సమస్యనే చూస్తున్నాం కానీ పరిష్కారాన్ని చూస్తలేం చేతులార సమస్యలు తెచ్చుకుంటున్నాం కానీ వాటిని పరిష్కరించుకుంటే జ్ఞానం లేకపోయమా అలా అటువంటి జ్ఞానాన్ని మీరు మాకు ముందుగానే ఇచ్చినా దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలా అనేకులకు దాన్ని చూపించాలా అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని దానియల్ గ్రంథము ఏడవ అధ్యాయం దానియల్ గ్రంథము ఏడవ అధ్యాయము 25-27 ఇరవై ఏడు దాని రగ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఇక్కడ ఒక దృష్టిని గురించి దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు భవిష్యత్ అంటే ఈ భవిష్యత్ అంటే మనం ఉంటున్న కాలం మొదలుకొని ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాడు ఒక ప్రవచనం ఇది ఆ రాజుల కాలం మనకు తెలుసు దాని గ్రంథం మొదటి అధ్యాయం నుంచి ధ్యానిస్తే అప్పుడు ఆ రాజుల కాలంలో సర్వనతుడు ఒక రాజ్యాన్ని స్థాపించును అని విషయం ఆ రాజ్యానికి ఎటువంటి అడ్డంకం ఉండదు అది శాశ్వతంగా ఉండిచే రాజ్యాన్ని మన ప్రభు స్థాపించబోతున్న విషయాన్ని అక్కడ మన చూపిస్తా ఉన్నారు కాబట్టి ఇరవై వచనంలో దుష్టుడు ఏ రీతిగా ఉంటాడన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది వాడు ఈ లోకపు రాజ్యాలు వాని ఆదనంలో ఉన్నాయనేసి మనతో మన ప్రభుత్వం మాట్లాడినట్టు మనం చూసినాం ఆయన అపవాది చేత శోధించబోటకు ఆత్మచేత ఆరణ్య కొనిపోబడిన వాక్యం నేను చూపించినప్పుడు ఈ లోకపు రాజ్యాలన్నీ నాయి నేను నీకు ఇస్తానన్ను నాకు సాస్త్రాంగపడి నమస్కారం చేస్తే అని సైతాను మన ప్రభుత్వం మాట్లాడినట్లు మనం చూస్తాం కదా దానికి జవాబిస్తాడు నీ ప్రభుని శోధింపకూడవలదు అని కూడా రాయబడింది వాక్యం అని కాబట్టి ఆయననే ప్రభు అని తిరిగి చెప్పుకుంటున్నాడు ఒకసారి సైతాంత మాట్లాడుతున్నప్పుడు నేనే ప్రభుని అని రుజుపరచిండి మరోసారి కాబట్టి ఇరవై ఐదవ ఆ రాజు దృష్టుడు మహోనతినికి విరోధం అంటే దేవునికి విరోధం మహోన్నతినికి విరోధంగా మాట్లాడుచున్నాడు కాబట్టి మనకు తెలుసు ప్రకటన గ్రంథాలు కూడా నేను ఎన్నిసార్లు చూపించిన అది ఘట్టసార్పమే కానీ గొడపిలలాగా మాట్లాడుతుందని డ్రాగన్ స్పీక్స్ అంటాం దాన్ని కాబట్టి ఆ రాజు మహోన్నతునికి మాట్లాడచ్చు మహోన్నతుని భక్తులను నల్గొట్టును అతడు పండుగ కాలంలో న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొను వారు ఒక కాలం కాలంలో అర్ధకాలము అతని వశంలో ఉంచబడతారు ఎవరు గపజనమంతా కాబట్టి మహోనతిని భక్తులను నలగొడుతున్నాడు ఈ రోజు అన్న విషయం నేను వాక్యం చూపించాలనుకుంటున్నాను వాడి విధానం అది దేవుని బిడ్డలని వాడు ఎంతగా నలగొడుతుండు అన్న విషయము ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది మనం బహుద్దిని జాగ్రత్తగా ధ్యానించాలా ఎందుకు వాడు నలగొడుతుండే వానికి నువ్వు కాబట్టి కొన్నిసార్లు నిర్లక్ష్యం చేత నువ్వు వానికి మనం దొరకద్దు అని చెప్తున్నాం కొన్నిసార్లు అయినా కానీ ప్రభు ఎంత నమ్మదగిన వాడు అందులో నుంచి మనల్ని బయటికి తీసుకొని వస్తా ఉన్నాడు కొన్ని కొన్నిసార్లు మనం చిక్కబడతా ఉంటాం తప్పదు కానీ త్వరగా దాంట్లో బయటికి రావాలా మనం రావాలా ముందుకు వెళ్ళిపోతుండాలా ఇప్పుడు ఉదాహరణకి పాము పుట్టలో చేయబెడితే అది కరవకుండా ఉంటుందా అంటారు సామ్యత అట్లనే సైతాన్ని సైతాను బంధకళల్లో చిక్కబడ్డ వారిని నువ్వు లాకరాలన్నప్పుడు వాడు కాటేస్తూనే ఉంటాడు వాడు తప్పదు అన్నట్టు ఎదుర్కోవడానికి ఇవన్నీ సమస్యలు వాడు మనల్ని బాగా నలగొరుతా ఉన్నాడు దేవుని శరీరాలన్నీ కృషింపజేస్తా ఉన్నాడు కదా నేను లాస్ట్ ఇయర్ చెప్పిన నేను వాడు ఆటోమేటిక్ ప్రకృతి సహజంగా అటాక్ చేస్తుండే మనుషులని ఒకప్పుడు ఆత్మలో అటాక్ చేసిండు ఇప్పుడు శరీరంలో అటాక్ చేస్తుంది అనేసి రోజు పరిచిన కాబట్టి మనము మరి విశేషంగా ఆత్మలో బలపడాలా ఎట్టి పరిస్థితిలో అనుమానించకండి ఎట్టి పరిస్థితిలో భయపడకండి ఎన్ని రకరకాల వైరస్లు వచ్చినా వాటి అన్నిటిని ఎదుర్కొంటాం ఓ విషయం నేను బాగా చెప్పాలనుకుంటున్నా మీకు ఏంటంటే ఈ లోకంలో సుఖాన్ని అనుభవిస్తూ పరలోకం ఈ లోకంలో సుఖాన్ని అనుభవిస్తూ పరలోకంలో కూడా సుఖాన్ని అనుభవించాలన్నది మన మంచి తలంప ఈ లోకంలో శ్రమలు అనుభవించినప్పుడే పరలోకంలో నిత్య జీవంలో నువ్వు సుఖాన్ని అనుభవించగలవు ఆనందం ఆనందించగలవు వాక్యాల సపోర్ట్ దానికి మనం చూస్తూ ఉంటాం కాబట్టి పరలోక రాజ్యము బలవంతుని చేతిలో పట్టబడింది మనకు తెలుసు అది ఈరోజు కూడా బలవంతుని చేతిలో పట్టబడింది అది మతపరమైన క్రైస్తవ జీతం ఆ రీతి ఉంది వాడు సర్వనత్తుని దాసులని భక్తులని వాడు నలగొడుతున్నాడు వాడు మనకి తప్పదన్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇన్ఫెక్ట్ అవుతుంది మనలో మన బ్రదర్స్లలో సిస్టర్స్లలో కొంతమందికి ఇన్ఫెక్ట్ అవుతుంది కానీ చెప్పండి శ్రమ అంత భయంకరంగా ఉందా ఎంత క్విక్గా మనము వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇవ్వగలుగుతున్నాం ఎవరైనా హాస్పిటల్కి పంపిస్తున్నామా డయాగ్నోస్టిక్ టెస్ట్లు పంపిస్తున్నామా చాలా క్విక్గా బయటకు వచ్చేస్తున్నారా లేదా అక్కడే ఉంది కదా మన ప్రభు యొక్క కరి కృప మనతో పాటు కొంతమంది అయితే హాస్పిటల్కి వెళ్ళిపోయినారు ఐసీలకు వెళ్ళిపోయినారు బెడ్ రిటర్న్ అయిపోయినారు దాని తర్వాత కొంతకాలం బయటకు వచ్చి నేను మొన్న పద్దెనిమిదో తారీఖు అనుకుంటా ఉస్మాని యూనివర్సిటీలో ఒక పిహెచ్డి వైవ్ అటెండ్ కానీకి వెళ్ళిన అక్కడ ఒక వ్యక్తి వచ్చిండు సిటీ కాలేజీలకి ఆయన ప్రొఫెసర్ అంట కాలేజీలో ఆయన నా పక్కన కూర్చొని చెప్తున్నాడు సార్ నాకు నేను వ్యాక్సిన్స్ తీసుకున్నాక కూడా నాకు వచ్చింది సార్ ఇన్ఫెక్షన్ అప్పుడు నేను పదహారు లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది సార్ అన్నాడు చెప్పండి వ్యాక్సిన్ తీసుకున్నవాడు హాస్పిటలైజ్ అయ్యి పదహారు లక్షలు పెట్టుకొని బయటకు వచ్చింది ఈరోజు మళ్ళీ మనలో చాలా మంది ఉన్నారు వ్యాక్సిన్ తీసుకోకుండా ఇన్ఫెక్ట్ అయినా కూడా మళ్ళీ బయటకు వచ్చిందా లేదా రెండు రోజులకి ఇంకటి మనకు తెలుసు ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అది ఎప్పుడో చూపించండి దేవుడు ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇవాళ పాప రెండు వేల ఇరవైలోనే చూపించండి మనకి మార్చిలో మనం మనలో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకందరికీ మనం మనమే ట్రీట్మెంట్ ఇచ్చుకున్నాం ఏ డాక్టర్ దగ్గర పోలేదు ఏ హాస్పిటల్ పోలేదు మనంతా బయటకు వచ్చిందా లేదా వాడు నలగ ఉంటాడు మనము బయటికి లేస్తూనే ఉంటాం ఎందుకో తెలుసా నువ్వు విజృంభించి లేచి వాడిని తిరిగి నలగొడతావు వాడిని చితం మన ప్రభు ఏ రీతికైతే వాడిని చిత శిలువ మీద వాడి తలని నువ్వు కూడా వాడిని అదే రీతిగా వాడి రాజ్యాన్ని చిత్తగొట్టబోతున్నావు వాడి అనుచరులను చిత్తగొట్టబోతున్నావు అది నీ సేవ వాళ్ళు దెబ్బతింటా గాయాలవుతా ఉంటాయి నాకు ఎందుకు ప్ర నాకు ఎందుకు ప్రవ్వా అని ఏడుస్తా ఉంటావు చూడండి అవిశ్వాసలే ఏడుస్తారనిషి దశలో రాసిన మొదటి పత్రిక నాలుగు పది నెలలు ఎన్నిసార్లు చూపించిన నిరీక్షణ లేని వాళ్ళ గురించి దుఃఖపడకూడి అని వాక్యం దుఃఖపడే ఎవరు తెలుసా నిరీక్షణ లేని వారు రక్షణ అనుభవం లేని వారు దుఃఖపడతా ఉంటారు నేను దుఃఖపడ నేను దుఃఖపడాలా రక్షింపబడ్డ వాళ్ళు చనిపోతే ఎందుకు దుఃఖపడాలా రక్షింపబడ్డవాడు శ్రమలుగుండబోతుంటే ఎందుకు దుఃఖపడాలా ఈ శ్రమలను సకల జనులకు తెలియజేయండి అని చెప్పింటా లేదా తెలియాలా వాళ్ళకి ఈ లోకంలో కనిస్తాలకి శ్రమలు తప్పవు ప్రతి ఒక్క దాంట్లో నుంచి దేవుడు నమ్మదగిన వాడు బయటికి తీసుకొని వస్తూనే ఉంటాడు ఉంటాయి శ్రమలు ఇప్పుడు మా మా లో చాలా మంది ఫ్యాకల్టీ మెంబర్స్కి వచ్చింది ఇన్ఫెక్షన్ గాయమైపోయారు అంత మేము వస్తున్నామా లేదా ఎవ్రీడే వచ్చి క్లాస్ తీసుకొని పోతున్నా లేదా ఇక్కడ ఉంటాడు దేవుడు ఆయన నడిపించే దేవుడు నీ విశ్వాసం ఎక్కడుంది కల్వరిశిల మీద ఉందా ఈ లోకం మీద ఉందా కాబట్టి ఈ విషయాన్ని మనం బహుజాగ్రత్త అర్థం చేసుకోవాలా ఇప్పుడు రూమర్స్ ఉంటాయి ఉండని అలా మన గురించి ఏమేమో మాట్లాడుకుంటా ఉంటారు ఎందుకంటే దేవుడు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిండు అట్లా మాట్లాడడానికి మాట్లాడనీయాల అనేసి మన మీద నన్ను నేను డిఫెండ్ చేసుకోనికి అవసరం లేదు కదా పొద్దున్నే లేచి పరిగెత్తుతున్నాము సాయంత్రం పరిగెత్తున్నాము ఇంకెక్కడెక్కడో ప్రార్థనలు చేస్తున్నాము అది ఎప్పుడు ఫస్ట్ వేవ్ టైంలో చేసినాం సేవ సెకండ్ వేవ్ టైంలో చేసినాం సేవ థర్డ్ వేవ్ టైంలో కూడా సేవ మన పక్కను వస్తుంది మనకు రావట్లేదు ఏం చెప్పండి మీరు అనుకుంటుంటు అందుకే స్పెషల్ అయిన చంద్రశేఖర్ బ్రదర్ స్పెషల్ అయినా రాదని ప్రతి ఒక్కడు ఏ సిమ్టమాటిక్ ఇప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు రవి వరద లేదనుకుంటున్నారా ఖచ్చితంగా ఉంటుంది అని ఆయన ఏ సిమ్టమాటిక్ అంటుంది అంటే ఆయన పక్కనున్న ఇన్ఫెక్ట్ అయినా అంత తిరుగుతున్న ఆయన ఇన్ఫెక్ట్ అయినా ఆయనలో ఎటువంటి సిమ్టమ్స్ కనిపించవు ఇప్పుడు నాలో కూడా ఏ సిమ్టమ్స్ కనిపించవు రెగ్యులర్గా వస్తే ఆఫీస్కి పోతున్నాను బండి నడిపిస్తున్నాను అటు తిరుగుతున్నాను ఇంట్లో తిరుగుతున్నా అంతరుతున్నాను ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కట్లో ఉంటుంది ఎందుకంటే సైన్స్ ప్రకారంగా చెప్తున్నా ఎనభై ఒకటి శాతం ప్రజలలో ఈ వైరస్ ఉంటుంది ఈరోజు ప్రతి ఒక్కరు ఇన్ఫెక్ట్ అయింటారు ఏంది తేడా అంటే కొందరికి జ్వరం రూపకంగా బయటకు వస్తుంది ఒళ్ళ రూపకంగా బయటకు వస్తుంది కొందరికి సర్ది రూపకంగా దగ్గు రూపకంగా గొంతు అంట రకరకాల సూచన సిమ్టమ్స్ అని వాళ్ళు బయటకు కొందరికి ఏముండవు సిమ్టమ్స్ నేను చాలా మందిని చూసినాను నా సర్కి నాతో పాటు ఉన్న వాళ్ళు ఎంతమంది వీల్ మరీ డేంజరస్ నాలంటూ ఎందుకంటే ఏం సింటమ్స్ లేవు కదా తిరుగుతూ ఉంటే ఎంతమంది కంటగడతా ఉంటాం మనం సిమ్టమ్స్ వాళ్ళు చేస్తారు ఇంటర్కి వచ్చని మంచిగా మందులు వేసుకొని తిని పండుకుంటారు సింటమ్స్ లేనోడు నాకేం కాదు లేదనేసి తిరుగుతూ ఉంటాడు అట్లా ఎంతో మందికి అంటగిస్తూ ఉంటాడు మనమే వెరీ డేంజరస్ పీపుల్ అన్నాడు అందుకు మనం ఈ సత్యాన్ని మరీ జాగ్రత్తగా ఉంటాం మనం తర్వాత నీ సేవ విధానం ఇదే కదా ఈ టైం కొరకే కదా నువ్వు బ్రతికింది నీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ శ్రమల గుండా పోతుంటే వానికి నువ్వు ఎట్లా ఉపశమనం కల్పించాలనో నువ్వు చదువుకున్నవి చదువుకున్న దానివి నీకు ఎట్లా ఉపశమనం కల్పిస్తావు చెప్పు నీకు ట్రీట్మెంట్ గురించి నాలెడ్జ్ లేదు మొన్న ఆజీజ్ నగర్ నుంచి ఒక బ్రదర్ ఫోన్ చేస్తుంటూ నేను నువ్వు చదువుకోకపోవడం వల్ల ఎంత సఫర్ అవుతుందో చూసినావు బ్రదర్ అన్న నీ భార్య బాధపడుతుంది నీకు ఏం చేయాలని తెలియదు ఏం ఏం అర్థం కావట్లేదు మందులు పంపిస్తే నీకు చదవనికి రాదు మెడికల్ అని తెలిపోతే వానికి అర్థం కాదు వాడు ఏం నీకు అర్థం కాదు నాకు ఫోన్ చేస్తే నేనేమో క్లాస్లో ఉన్నాను ఇరిటేషన్ వస్తా ఉంది దిక్కు కానీ ఇంకో ఆదరణ కల్పించాలా చూడండి ఇటువంటి సేవ ఎవరు చేయగలరు ఎవరైనా ఎంతమంది ఫోన్లు చేస్తారో తెలుసే ఈ మధ్య ఒక్క ఫోన్ కాదు రెండు ఫోన్లు కాదు నాన్ స్టాప్ రింగ్ అవుతా ఉంది నాకు ఎందుకేమో రెండు రెండు క్లాసులు ఉంటాయి ఆన్లైన్ క్లాసులు తీసుకోవాలా అవన్నీ టెక్నాలజీకి సంబంధించినవి అవన్నిటిని టాలరేట్ చేస్తూ మళ్ళా సువార్త పని చేయాలా సేవ చేయాలా ఎవ్రీడే రికార్డింగ్ అప్లోడ్ చేయాలా ఎవరో ఒకరు వింటర్ అనే ఇవన్నీ చేస్తూ మనం పోవాలా కదా మళ్ళీ ఈ సుఖానుభవాన్ని ఆశ్రయించిన ఏషావు లాగా మనం ఉండలేం కదా క్రైస్తవ ఈరోజు ఎందుకున్నారు అందుకే నేను పోయిన వారం అది చూపించిన చూడండి యోహన్సు వార్త మూడవ అధ్యాయంలో ఏడవ వర్షాలు మీరు కొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దంటున్నాడు ఇది బహు ఇంపార్టెంట్ వాక్యం ఎందుకంటే ఈ సంవత్సరం చెప్తున్నాను మీ రక్షణను మీరు భద్రపరచుకోకపోతే మీరు అంతా పోగొట్టుకుంటారు వీటిని ఎందుకంటే మనుషు కుమారుడు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొనన్నాడు మీకందరికీ అనుమానాలు ఏర్పడి మీరు డిస్టర్బ్ అయిపోయి మొత్తానికి విడిచిపెట్టేస్తారు విశ్వాసాన్ని ఏదో ఆచారబద్ధంగా పాటలు పాడుకొని వెళ్ళిపోతుంటారు డప్పులు కొట్టుకొని పాటలు పాడుకొని చేతులెత్తి హలలు వర్షీకులు చేసుకొని వెళ్ళిపోతారు అది కానే కాదు రక్షణ రక్షణ అనుభవం దానికి సంబంధించింది కానే కాదు నువ్వు క్రత్తగా జన్మించినందుకు దాన్ని కొనసాగించుకోవాలి నీ పిలుపుని నీ ఏర్పాటుని కొనసాగించుకోమని నీ రక్షణని కొనసాగించుకోమన్నాడు లేకుంటే పోగొట్టుకుంటారన్నాడు చూడండి ఒకసారి ఫిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఫిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము చూడండి ఈ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఎనిమిది వర్షాల్లో యుద్ధుల శుద్ధీకరణ ఆచార ప్రకారం రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బానలు అక్కడ ఉంచబడను యేసు ఆ బానలు నీళ్లతో నింపడని వారితో చెప్పగా వారు వాటిని అంచెల మట్టుకు నింపిరి అప్పుడైనా వారితో మీరు ఇప్పుడు మంచి విన్పిస్తామన్నా సరే నేను తక్కువ అధ్యయనం చేస్తాను ఫిలిపిల రాష్ట్ర పత్రిక దాసలు వ్యూహాన్ని చూస్తాను ఫిలిపిల రాష్ట్ర పత్రిక పిలిపివాసిన పత్రిక రెండవ అధ్యాయం సారీ ఆరో వచనం చూడండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు కానీ మనుషుల కోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే ఇది పాయింట్ రక్షణను కొనసాగించుకుంటే వాడు ఇట్లు ఉంటాడు ఎందుకు వచ్చినావో ఈ లోకంలో నీకు తెలవాలా ఉద్యమం చేసుకొని సెటిల్ అయిపోయి పెళ్లి చేసుకొని ఏదైనా చనిపోవడం కాదు అది కానే కాదు నీ పర్పస్ ఎందుకు అనేది ఎటువంటి సమస్య వచ్చినా నీ పర్పస్ని నువ్వు కొనసాగించుకోవాలా నీ దేవుడు నీ జీవితం పట్ల కలిగించిన ఉద్దేశం ఏదో నువ్వు తెలుసుకోవాలా ఈరోజు ప్రతి ఒక్కడు దేని కొరకు ఉపయాసపడతాను తెలుసా పేరు ప్రఖ్యాతుల కొరకు మహిమ కొరకు కానీ నేను మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా కూడా మన పేరు ప్రఖ్యాతుల కొరకు ఉపయాసపడద్దు నువ్వు అరణ్యం ఒక శబ్దం అంతే నువ్వు ఈ లోకంలో ఏది కూడా సంపాదించుకోవడానికి వీలేదు ఏ పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ పనికిరానికి ఇతరుల గురించి బాగోగులు ఆలోచించాలంటే ఇతరుల గురించి న్యూస్ ఆలోచించి సంతోషిస్తూ ఉంటాం మనం పక్కింట్లో ఏం జరుగుతుంది పక్కింట్లో ఎవరు ఎవరు తిట్టుకుంటున్నాడు ఎందుకు తిట్టుకుంటున్నారు వాటి ఆసక్తి ఉంటుంది కానీ అరే పక్కింట్లో నశించుకుపోతున్నారే ప్రవ్వ వారిని రక్షించు ప్రవ్వ అని ఏ రోజు ప్రార్థన చేసే మైండ్ కాదు కదా మనకు మనం రక్షణ ఎట్లా కొనసాగించుకుంటావు మనము ప్రతి ఒక్కరిని ఇక్కడ చేయం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చిన ప్రతి ఒక్కరి మీద జడ్జిమెంట్ ఇస్తా ఉన్నా మనం ఈ లోకంలో అప్పుడు నీ రక్షణ ఏమవుతుంది తెలుసా గాలికి కలిసిపోతా నీ సొంత తలంపు ఆరపడం వల్ల ఏం జరుగుతుంది అంటే నీ సొంత తలంపులకు తగినట్లు పనిచేయాల్సి వస్తుంది అంతే తేడా తీర్పు ఎప్పుడైనా కాలం ముగించినాక ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిని నిలబడతారు అని మనం ప్రేటం చూసినాం గొప్పవారి అని పేదవారి అనేది దానికి లేని అందరూ అందరూ ఆయన సన్నిధిలో నిలబడతారు అప్పుడు పుస్తకాలు తిరగబడతాయి అప్పుడు లెక్కలు చదవబడతాయి నువ్వేం చేసినావు బ్రదర్ నువ్వేం చేసినావు సిస్టర్ అప్పుడు రేస్ చేస్తారు ఆయన సీరియస్ కూడా అనుకో రోజు నీకు పరిస్థితి ఏమిటో ఆయన నీ మొహం చూసి సంతోషి నవ్వుతున్నాడంటే పర్లేదు కానీ నీ మొహం చూసి సీరియస్ కూడా నవ్వుతో నీ పరిస్థితి ఏం కావాల నువ్వు ఏ రోజు నీ రక్షణకు తగినట్లు జీవించలేకపోయినావు ఈ లోకంలో ఎందు నిమిత్తమై దేవుడిని పిలిచిండో అది నువ్వు గ్రహించకపోతే ఎందుకు బ్రతికినావు క్రైస్తవులందరూ ఎందుకు శమలగుండబోతారు భోజనం అంటే వాళ్ళ రక్షణని వాళ్ళు కొనసాగించుకోలేదు ఏ రోజు కూడా రక్షణకు తగినట్లు జీవించలేదు ఇప్పుడు మన ప్రభు తన వ్యక్తిగత గుర్తింపులన్నీ వంద వచ్చిండి ఈ లోకంలోకి సామాన్య మనిషిలాగా ఒక గొప్ప దేవుడు తన దైవత్వాన్ని కూడా ఎంచుకోకుండా వచ్చింది లోకంలోకి సామాన్య మనిషిలాగా వచ్చిండు నీకేమో ఆడంబరం కావాలా ప్రతి ఒక్క నేను రికగ్నిషన్ కొరకు ఎంత పాటలాడుతూ మనం దాన్ని బట్టి తెలుస్తుంది నీ పిలుపులు నువ్వు ఎప్పుడో అసలు నీ తెలమలు నీ పిలిపోయిందో బాగా అర్థం చేసుకుంది మనందరికీ ఒక పిలుపు ఎప్పుడన్నా అడిగినా ప్రవ్వ నా పిలుపు ఏంది ప్రవ్వ నేను ఏం చేయాలి ఇంతకాలం చేసినానా లేదా యథావి దగ్గర జీవించిన ఏదో జాబ్ ఉంది కాబట్టి పొద్దున్న పోతున్న సాయంత్రం వస్తున్నా అయిపోతుంది కాలం నలభై ఏళ్ళు అయిపోయింది యాభై ఏళ్ళు అయిపోయింది యాభై ఐదు ఏండ్ అరవై దగ్గరికి వస్తున్నాయి అయిపోయింది టైమింగ్కి ఏముంది నీకు స్పెషల్గా కాలం ముగించుకున్నాక అరవై ఏళ్ళు అప్పుడు తెలుస్తుంది అయ్యో నేను ఎంత తప్పు పని చేసినానే నేను ఏం చేయలే క్రీస్తు కొరకు ఆయన కొరకు ఏం చేయలేకపోతేనే అనే బహు దుఃఖంతో నువ్వు అక్కడ ఉంటావు పరలోకంలో నేను చెప్తున్నా క్రైస్తవులందరూ తొంభై ఐదు శాతం క్రైస్తవులందరూ బహు దుఃఖంగా ఉంటారు తెలుసా అయ్యోయ్యో నేను ఎంత పొరపాటు చేసినని ప్రభు కొరకు నేను ఏం చేయలేకపోయిననే నా స్వార్థం కొరకే చేసుకున్నాను నేనే చదువుకున్నాను ఉద్యోగం సంపాదించుకున్నాను పెళ్ళిళ్ళు చేసుకున్నాను కుటుంబాన్ని పోషించుకున్నాను ఇల్లు కట్టుకున్నాను కారు కొనుక్కున్నాను డబ్బంతా సంపాదించి సేవింగ్స్ పెట్లా పెట్టుకున్నాను మా తాతాలకి నుంచి వచ్చిన డబ్బులు మా పిల్లలకి మా పిల్లల నుంచి మా మనమండలకి ఇచ్చేసిపోయినాను కానీ ప్రభుత్వం ఒక్క పనిని చేయలేకపోయినా భయంకరంగా ఏడుస్తారు భయంకరంగా ఏడుస్తారు అక్కడ కూడా ర్యాంక్స్ ఉంటాయని నీసాలని మీరు చూపించిన ఒక్కొక్కరికి ఒక్కొక్క ర్యాంక్ ఉంటుందని క్రీస్తు కలిగిన మనసుని ధరించుకోమంటుంది ఆయన అక్కడ క్రీస్తు కలిగిన మనసు మీకు ఉండాలా ఆయన ఎటువంటి మనసు తన గొప్పతనాన్ని విడిచిపెట్టి వచ్చే అదే క్రీస్తు మనుషుని పోలి కదా నీ గొప్పతనాన్ని విడిచిపెట్టు నువ్వు ఎవడో గుర్తు నేను ఎక్కడ కూడా నా నా పేర్లు నా ఫోటోలు ఎక్కడ ఉండవు చాలా మంది పేర్లు పెట్టుకుంటారు మినిస్ట్రీస్ నేను పేరు పెట్టలేదు మినిస్ట్రీ బైబుల్ ప్రపంచం పరిచర్యాన్ని ఎందుకు పెట్టినా నా పేరు ఎక్కడ కనిపించద్దు అసలు నా పేరు ఎక్కడ కనిపించదు కూడా నీకు తన ఏ రీతిగా తన పేరు ప్రఖ్యాతలన్నీ పక్కకు పెట్టి సామాన్య మనుషులాగా వచ్చిందో నువ్వు అట్లా ఉండకపోతే మటుకు నీ పిలుపు అసలు నీకు ఏం కూడా నీకు తెలియదు ఎందుకు ఎటువంటి పిలుపు నీకు ఇచ్చేవా నీకు తెలియదు నువ్వు ఎప్పుడు అడగలేదు కాబట్టి ప్రభా నా పిలిపి ఏంది ప్రభు ఆయన ఎప్పుడు అడిగినావా నేను ఏం చేయాలా ప్రభు ఎటువంటి సేవ చేయాలా ప్రభు నువ్వు మంచి మ్యూజిషియన్ అయితే అదే నీ పిలుపు మంచి డ్రమ్మర్ అయితే అదే నీ పిలుపు వాక్య పరిచయం అయితే అదే నీ పిలుపు అద్భుతాలు చేసేదైతే స్వస్థతలు చేసేదైతే అదే నీది పిలుపు ప్రవచనాలు చెప్పేవాడితే అదే నీ పిలుపు కాబట్టి ఫస్ట్ పాయింట్ రక్షణ అనుభవం పొందిన నువ్వు దాన్ని కొనసాగించుకో ప్రతి ఉదయం లేసి ప్రవ్వ నా పాపం నిమిత్తమై నువ్వు మరణించినావు నేను ఈ లోకంలోకి వచ్చినావు నేను రక్షించుకున్నావు నీ కల్వర్ సిల్వర్ మీద చేయించినాక బలియాగా నేను క్షణం జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రవ్వ నీకు వదనాలు థ్యాంక్ యూ లాడ్ ఒక టెన్ టైమ్స్ థ్యాంక్స్ చెప్పుకోండి ప్రతిరోజు ఉదయం లేసి తర్వాత నా సేవ పిలుపు ఎటువంటిది ప్రభు అని అడుగు లేకపోతే నువ్వు రిటైర్ అయినాక దుఃఖపడతావు విలువ గల జీవితం అంతా స్వార్థం కొరకు వాడుకొని విలువ వృద్ధాప్యాన్ని సేవ కొరకు అంటే శరీరం కూడా పనిచేయదు దౌర్భాగ్యం ఉంటుంది అప్పుడు ఇంత అన్యాయం ఉంటుంది పరిస్థితి ఎంత టైం వేస్ట్ చేస్తాను ప్రభా అని ఏడుస్తారు రోజు మనుషులందరూ మంచి అవకాశం ఉంటే నేను వాడకలేకపోయినాను ఇంకొక అవకాశమే ఉండదు కదా ఒక్కసారి శరీరాన్ని విడిచిపెట్టినాక ఎంతమంది మిషనరీస్ కోసం చూస్తాను పాపం వాళ్ళు ఇటువంటి రకరకాల రోగాలు అనుభవించారు ఇన్ఫెక్షన్స్ అప్పుడు కూడా తెగుళ్ళు ఉండే కరోనా వైరస్ లాంటి తెగుళ్ళు ఉండే ఆ యొక్క మిషనరీస్ అంతా ఆ తెగుళ్ళకి పిల్లలను పోగొట్టుకున్నారు భార్యలను పోగొట్టుకున్నారు అట్లయినా కూడా సేవ చేసిండ్రు వాళ్ళు నువ్వు ఏ రూపకంగా గొప్పవాండి విజయపు ఏ రూపకంగా ఏ విషయంలో గొప్పగాండి గొప్పదన ఏ విషయంలో కూడా లేదు ఇంత ఆవగించేంత గొప్పతనం కూడా సేవలో ఒక్క ఆత్మ కూడా ఎంతో రక్షించలేకపోయా నువ్వు క్రైస్తవ కుటుంబంలోనే పుట్టినమ్మా కదా ఆత్మను రక్షించలేకపోయాడు కాబట్టి ప్రభుని అడుగుపోయి రోజు మూడు పాయింట్స్ అని చెప్పి వాద్యాన్ని క్లోజ్ చేస్తారు నీ పిలుపు సేవ పిలుపు ఎటువంటిది అడుగు దేవుణ్ణి ఈరోజు ప్రతిసారి నీ సొంత తలం పులుపయోగించకుండా రెండో పాయింట్ ఏంటంటే ఈ సేవ విధానాన్ని నేను ఎట్లా కొనసాగించాలా ప్రభు నువ్వే మార్గం దయచేయి ప్రభు నేను అడిగినాను ఎన్నిసార్లు నేను చర్చ ఎస్టాబ్లిష్ చేయాలన్నా లేదని చెప్పిండు మనుషుల హస్తల చేత నిర్మించబడ్డ మందిరాలు నేను నివసించని అవసరం లేదన్నాడు ఏ రూపకంగా ఇతరుల బాబులు ఆలోచించాలా ఏ రూపకం ఇతరులకుపశం మనం ఉండాలా ఏ రూపకంగా ఇతరుల రక్షణ వారికి ఆగనకరంగా ఉండాలా ఏ రూపకంగా వారికి బైబిల్ వాక్యాలు చూపించాలా నేను అడుగుతూ ఉంటాను ఎప్పుడే కాబట్టి నీ సేవా పరిచర్యలో ఎటువంటి కార్యక్రమాలు చేయాల అడగాలను ఎంతసేపు ప్రార్థనలు ఉంటావు ఎంతసేపు వాక్యం చదువుతావు సేవ సిద్ధపడాలంటే అందుకు చివరిదిగా మూడవ పాయింట్ నీ పర్షుదార్త్మ అనిపింపు అవసరం ఎందుకో తెలుసా పరిశుదాత్మ నడిపింపు లేకపోవడం వల్లనే మీ ద్వారా ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉంటాయి మన బలహీనతలను చూసి అతను మనని ఆదరించడం కొరకు కదా యువకులకు మన మనం బలహీనులం మన బలహీనల నుంచి మాకు బలం అనుగరించడం కొరితే కదా పరుశుదాత్మ దేవుడు మనకి ఇచ్చింది ఆయనకి ఇవ్వకుండా అవకాశము ఆయన కంటే ముందే పరిగెత్తిపోతే అన్ని అనర్థాలే అందుకు మనకి అని నడిపింపు అవసరం కాబట్టి మొదటిదిగా బహుగా తగ్గింపు జీవితం ఆయన ఏ రీతిగా అయితే యోగంలోకి వచ్చిందో తను తాను రిక్తులుగా చేసుకొని తగ్గించుకొని మనం కూడా సంపూర్ణంగా రిక్తులుగా మార్చుకోవాల ఎంటీ అయిపోను నీ ఈ గిన్నె ఎంపీ కావాలా నిండి దొల్లడంగా పాత నిబంధన కాలపు వాక్యం ఇప్పుడు మొత్తం ఎంటీ కావాలా లేకపోతే నువ్వు స్వాతపరులవే స్వాతపరుాలవే బట్ ఏం చేస్తావో అది నువ్వే తీర్మానించుకో ఎందుకంటే ఒక్క వాక్యం చూపించి నేను మిగిలి చేస్తాను ఫిబ్రిల్ రాష్ట్ర పత్రికలో ఈ విషయం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈ సేవ నువ్వు చేస్తున్న సేవ ఎటువంటిది అనేది నువ్వు గ్రహించాలా నీకు పిలిపోయిందో నీకు తెలివనప్పుడు మళ్ళీ నువ్వు ఎట్లా సేవ చేస్తున్నావో నీకు ఎప్పుడు తెలియదు నీ సేవలో ఏం అభివృద్ధి వచ్చిందో చూడగలుగుతున్నావా కండారా ఈరోజు ఇది జరిగింది ఈ రోజు అది జరిగింది రేపు అది జరిగింది రేపు అది జరగబోతుంది నువ్వు గ్రహించగలవాటిని సోఫార్ ఇవి జరిగినాయి అది చెప్పగలవా నువ్వు నీ సేవలో చూడండి పన్నెండవ హెబ్బిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మూడవ అష్టం చూడండి మీరు అలసట పడకయు ఉంటుంది అలసట ఉంటుంది చాలా దూరం ఉంటుంది బాలాజీ నగర్ నుంచి మీర్పేట్కి పోవాలా అలాగే మందులి అంటే అలసట్ ఉండదా మేడిపల్లి నుంచి అదేంటది అది ఏం ఏరియా మనం పోయేటది అజీజ్ నగర్ నాగిరెడ్డి గూడెం చిల్కూరు ఏంది అరవై కిలోమీటర్లు యాభై అరవై కిలోమీటర్లు మోటార్ బండి మీద నడిపించుకుంటూ ఒక అలసట ఉంటుందా ఉంటుంది బహుగా అలసిపోతూ ఉంటాం మనం అందరం సేవలో ఉంటుంది అలసట ట్రైబల్ బైడ్స్లో పోయి కొండలు ఎక్కుంటే తెలుస్తుంది అలసట ఇంత భయంకరంగా ఉంటుంది కాలం ఆ పరిస్థితి అయినా కానీ మనం విసిక్ చదువుతున్నాం చూడండి మీరు అలసట పడకయ్యూ మీ ప్రాణములు విసుగకయ్యూ ఉండినట్లు పాత్ములు తమ తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయుర్చుకొని ఆయనను తలంచుకున్నాడు ఆయన ఎవరి గురించి మాట్లాడతాడు ఈ బయట ఉన్నారా ఎవడు వ్యతిరేకిస్తున్నాడు నీ సేవని నువ్వు చేస్తున్న ప్రతి పనికి వ్యతిరేకం ఎవడు వాటన్నిటినీ ఓర్చుకొని ఆయనను తలంచుకొని ఎంత తగ్గించుకుండా నేను తలంచుకుంటునిచ్చాను ఆరో వర్షం చూడండి మరోసారి జ్ఞాపం చేసిన చాలా సార్లు చూపించాడు వాక్యం మీరు పాపంతో పోరాడటలో రక్తము కారణంగా ఇంకను దానిని ఎదిరింపలేదు 100% పర్సెంట్ గ్యారెంటీ మనలో ఎవ్వరు చేయలేదు అటువంటి ఎవ్వరు కూడా పోరాడలేదు పాపంతో అంతగా ఈ సేవ ఎటువంటిది అనేది చిన్నగా నేను వాక్యాన్ని చూపించి ముగించేస్తాను పన్నెండవ అధ్యాయము మొదటి వర్షంలో ఏముందంటే ఇంత గొప్ప సాక్షి సమూహం ఎప్పుడు తెలుసు జ సాక్షి సమూహం పదకొండో అధ్యాయంలో ఉంది వాళ్ళు ఎవరనే ఇంతమంది ఉన్నారు కానీ సమీకాది సాక్షి సమూహం నేను చూస్తున్న పదకొండవ వర్షంలో మొదటిదిగా హేబేలు దాని తర్వాత హానోక్ దాని అబ్రహాము అబ్రహాము తర్వాత ఇస్సాకు యాకోబు దాని తర్వాత చారా దాని తర్వాత మోసేసేపు కూడా అన్న యోసేపు చెప్పండి గురించి కూడా ఇక్కడ చాలా మంది గురించి ఇక్కడ చెప్పబడింది వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనారు కాబట్టి వీళ్ళందరూ విశ్వాస ధార సాక్ష్యం పొందిండ్రు అటువంటి వాళ్ళ గురించి పన్నెండవ అధ్యయమ మొదటి వర్షం ఏమంటుందంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి పారవను సులువుగా చిక్కులో పెట్టు విడిచిపెట్టి విశ్వాసంకు కర్తయ్యు దానిని కొనసాగించి వాడునైనా ఏసువైపు చూచిచ్చు మన యోగిత ఉంచబడిన పందెంలో ఓపికత పరుగుతున్నాం తీసుకోండి అన్ని కుతుల్ని తెచ్చుకోండి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం జరిగిపోడి కోరుషం ఆశనుడై వీటన్నిటి మనం నిర్లక్ష్యం చేయలే అన్ని బ్యాలెన్స్ చేసుకోవాల మనం ఏదో గొప్ప పనులు తెలుస్తాం అనుకుంటున్నాం కానీ ఒక్కటి కూడా కనిపించేది గొప్ప పని ఉంటే దాని ఫలం తెలుస్తుంది కదా నువ్వు ఏదో గొప్ప పని చేస్తున్నా ఏం లేదు అక్కడ గొప్ప పని కాబట్టి ఇక్కడ మొదటి వర్షం ఏమంటుందంటే వీళ్ళందరూ ఈ గొప్ప సాక్షి సమూహము మనతో పాటు సేవ చేస్తున్నారు అది నీకు తెలంగాణ వెళ్ళండి పక్కన ఏ సేవకులు ఉండడం నీ సేవ ఏ సేవకులతో పోల్చుకుంటుందో అది అది చెప్తుంది ఈ వాక్యం వాళ్ళందరూ మీతో పాటు ఉన్నారు ఈ రోజు సేవలో మనలను ఆవరించిన వాళ్ళు మేఘం వల్లే అబ్రామ్ ఎవరుతున్నాడు ఎవరు తెలుసు మోసే ఎవరుతున్నాడు ఎవరు తెలుసు మోసే ఏలియాలు ఏ లేడా ఒకరోజు ఆ కొండ మీద ఎత్తైన కొండ మీద ఏలియా బాప్తిజం ఇచ్చి యోహాన్తో పాటు లేడా సహవాసంలో కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహం అంతా పాటు ఉన్నారు వాళ్ళంత విశ్వాసం ద్వారానే సాక్ష్యాన్ని పొందుకున్నారు అటువంటి వాళ్ళందరూ కలిసి మనతో సేవ చేస్తుంటే మనం అది గ్రహించలేని మనం అందుకే అప్పుడు నేను ఆ యొక్క చూపించిన ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం చూడండి ప్రకణ గ్రంథంలో ఒక వాక్యం చూపిచ్చి టైం ముగించేస్తా ఎందుకు ఈ సాక్షి సమూహము మనతో కలిసి సేవ చేస్తూ ఉంటారంటే నేను ప్రకటన దానియల్ గ్రంథాలు కూడా చూపిస్తున్నాను మీకు నేను అది దానియల్ గ్రంథంలో కూడా చూపించాను నేను మీకు వాచర్స్ వారిలో దిగి రావడం జాగరూకులు అన్నా జాగరూ దిగి రావడం జాగరూకులు వచ్చి దానియల్తో మాట్లాడుతున్నారు ధాన్యలు వింటున్నాడు వాళ్ళ మాటలు అదే రీతిగా యోహాను భక్తుడు ఆ యొక్క పంతొమ్మిదవ అధ్యాయంలో చేస్తున్నాం ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయంలో పదవ వచనంలో చూడండి పంతొమ్మిది అధ్యాయము పదవచనంలో అందుకు నేను అతనికి నమస్కారం చేయటగా అతని పాదం మీద సాగిలా పడగా అతను నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోర్లతోనూ సహదాసులను అంటే ఏసుని గుర్చి సాక్ష్యం ఇచ్చుటలు కేవలము రక్షింపబడ్డ వాళ్ళే దూతలు కాదని మనకు తెలుసు ఇంకా దూతల కొరక చనిపోలే కేవలం మనుషుల కొరకే చనిపోయింది కాబట్టి మళ్ళీ ఈయన ఏమంటుండో నీ సహోదరుతో సహదాసుడు మనిషే కదా నీ సహోదరుతో సహదాసుడు ఏసుని గురించి సాక్ష్యం ఇచ్చుటకు కాబట్టి ఈ దూత యోహాను భక్తింటి సహాయంగా ఉన్నాడు ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి సేవ చేస్తున్నారు కాబట్టి నీతో పాటు ఎవరు కలిసి సేవ చేస్తుంటారు నువ్వు గ్రహించలేకపోతున్నావు ఇంత కాలం ఈ విషయం అర్థమైనా నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఉండలేవల ఇంకా జాగ్రత్తగా జీవిస్తావు బహు విశేషంగా నీ సేవను కొనసాగించుకోవాలా ఈ సంవత్సరము ఎంతోమంది పోరుకుంటారు రక్షణ అది నేను మీకు హెచ్చరించినా ఒకానొక సమయంలో మూడు వందల మంది వెంటాడిరు ఈ వాక్యం ఈరోజు ముప్పై మంది కూడా లేరు ఇంకా ఈ సంవత్సరం మరీ విశేషం మరీ కష్టతరం ఆ ముప్పై మందిలో ఎంతమందిలో కూడా నా ఎందుకంటే నీ రక్షణని కొనసాగించుకోకపోతే దాన్ని ఖచ్చితంగా నువ్వు పోగొట్టుకుంటావు అట్లా పోగొట్టుకోదన్న ప్రయాసంతోనే నేను నిపేద సంబంధించిన వాక్యాన్ని చూపిస్తున్నా బహు విలువగలది రక్షణ నీ కనుగించి ఇంత గొప్ప ఇంత గొప్ప నిర్లక్ష్యం ఒక పాట పాడుతూ ఉంటారు ఇంత గొప్ప లక్ష్యం చేయక నిర్లక్ష్యం ఆయన రాకడ బహు సమీపం ఉంది మనం అందరం సిద్ధపడల ఆయనని ఎదుర్కోవాల సంతోషంతో ఆయన ఎదుర్క యోగ్యులుగా నిలబడాల అటువంటి భాగ్యాన్ని ప్రభు మనకు అందరికీ అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధ్రవ తండ్రి మీకు వదనాలైనా సర్వోనతుడ దేవ మీకే కొద్దిగా తెలిసే ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు ఎంతో వదనాలు తండ్రి ప్రభావం భయంకరమైన శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ఇది లోకం మీదకి వచ్చిన భయంకరమైన విద్యలు అంటే తెల్ని దుష్ట శక్తులు ఆగాధాం నుంచి బయటికి వచ్చిన మీరు మాకు చూపించినారు ప్రభా మీరే వాటికి అధికారం ఇచ్చినారని కూడా చూపించినారు ప్రభా అవును ప్రభా గొప్ప జనం అంత పాలే మరణించే కాలానికి స్థమవుతున్నాం నేను కానీ ప్రతి దాంట్లో నుంచి మీరు మనం తప్పిస్తూనే ఉన్నారు ఎట్టా సముద్రం ముందు కానీ దాన్ని పాయిన్ మమ్మల్ని ప్రతి సమస్య నుంచి బయట తీసుకొస్తూనే ఉన్నారు మీరు మీకెంతో గణనాలైనా మీకెంతో కృతజ్ఞత తెలుస్తుందా నేను ఈ విషయంలో చింతించకుండా అనుమానించకుండా ధైర్యంగా ముందు మా పనులు మేము ముగించుకోకపోరగా కుటుంబాలను మా వ్యక్తిగత జీవితంలో మీరు ఇచ్చిన ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకొని మా వంతులో మేము అటువంటి భాగ్యాన్ని బ్రదర్స్ సిస్టర్స్ కందరికీ అనుకరించామని ఏ సూకరిస్తున్నామో మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ఆమెన్ హాలియ స్తోత్రం ప్రభ పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడ దేవ మహిమాస్వరి పెగుతండి కృపా మేడ అనేకే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజ్జీ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభా దివారా మమ్మల్ని కాచి కాపాడినైనా ఇక నూతన దినం మాకు అనుగరించినైనా ఇక మధ్యకాల సమయంలోనైనా మీ వాక్యం ధ్యానించలాగిన మీకు స్వరమైన ధన్యతని భాగ్యాన్ని మీరు మాకు అనుగరించినారు తండ్రి దాన్ని బట్టి నీకు వర్ణాలు అర్పించుకుంటున్న అయినా నీకే కృతజ్ఞతాస్థుతులు అర్పించుకుంటున్నైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహా ఈశ్వర్యం ఇక యుగంలో నీకే కలుగును కాక నా ప్రభు తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో నైనా ఇసే ప్రభా నా తన మా పిలుపు ఏందో ప్రభా నైనా అది మీరు మాకు జ్ఞాపకం చేసిన నైనా నైనా మేము ఏ పిలుపులో ఉన్నామో ప్రభా మేము తెలియని స్థితిలో ఉన్నాం ప్రభా ఈ రోజునైనా కనికరించి మన ప్రాదిష్టం కృపజీపించాడు అయినా నైనా బట్టి మేము తెలుసుకోవాల ప్రవా ప్రార్థనా పూర్వకంగా ప్రభా మా పక్కన ఏ గొప్ప ప్రవక్తున్నాడో ఓ ప్రభావ ఏ సేవకులు ఉన్నడో తెలియదు ప్రభావ అది కూడా తెలుసుకునే స్థితిలో ఉన్నాం ప్రభావ ఈ రోజు ప్రవ ఒక విధానాలు మీరు రిలీజ్ చేసినారు ప్రభా అవి మాకు బయలుపరిచినా అయినా యోహన్ భక్తులతో పాటు ఒక దూత ఉన్నాడు ప్రభా ఆయన ఎవరో తెలియదు ప్రభా కానీ మాతో పాటు కూడా ఒక దూత ఉన్నారని ఒక శివకులు ఉన్నారని ప్రభా మీరు మాకు ఈరోజు జ్ఞాపకం చేసినాయన దాన్ని బట్టి నీకు వర్ణాలు ఎవరు ఉన్నారో ప్రభావ మేము ప్రార్థన పూర్వక మేము అనుకోవాలి ప్రభా మీ సందిలో కూర్చుకునే ప్రభావ మేము ప్రార్థించాలా ఆ రీతిగా ప్రభా మాకు ఒక పని ఈ లోకంలో మీరు ఇచ్చినారు ప్రవ్వా నైనా ఎసయ దుష్ట మీద మీరు మాకు విజయం ఇస్తున్నారు నైనా ప్రతి క్షణం నైనా వాడు ఎంతగా నలగొడుతున్నాయి కానీ ప్రవ్వ మీరు మాకు ఉపశ్రమం కల్పిస్తున్నారు ప్రతి దశలో మీకు ఆదరణ మాకు సమాధానం మాకు అనుగ్రహిస్తున్నారు దాన్ని బట్టి నీకు వర్ణాలు అర్పించుకోవటం అయినా నీకే కృతజ్ఞత మీ భక్తులు నల్లగొడుతున్నాడు ప్రవ్వా నైనా అయినా కానీ ప్రభావ మీరు మాకు విజృమిస్తున్నారు తిరిగి విజృంభించి ప్రభావ వాడు రాజ్యాన్ని తలని మీద సితక దొక్కాల ప్రభావ వాడు ఎంతగా పనిచేస్తున్న ప్రభ నైనా మనుషులు ఎంతగా వాడు చిత్రరహితం చేస్తున్నాడు ప్రభావ ఓ దేవాడికి రాజ్యాన్ని మీకు కూలగొట్టాలా ప్రభావ విజృంభించినయన మీ స్వార్థ మేము ప్రకటించాలా ఆత్మల సంపాదన అనే భారం గొప్ప సాక్షి సమూహంగా ఒక అనొక మీ సన్నిధికి మేము తీసుకొని రావాలా ప్రభావ అవునైనా ఆ క్షణం ప్రభావ మీరు మాతో మాట్లాడినప్పుడు ఇంతకాలం నువ్వు ఏం చేసినావంటే మేము ఏం చెప్పగలం ప్రవ్వ నైనా ఈసయ తలుసుకుంటే ఎంతో భయంకరంగా ఉంది ప్రభా నైనా ఈసయ మేము ఆ స్థితిలో ఉండద్దు మిమ్మల్ని సంతోషించాలా మేము మమ్మల్ని చూస్తే ఆ క్షణం సంతోషించాలా ప్రవ్వ బలానామకమైన మంచి దాసురా దాసురాలని మీరు సంతోషించాలా ప్రభావ నైనా ఆ రీతిగా మేము జీవించాలా ప్రభావ ఈ రోజు మీరు మాతో హెచ్చరించినారు ఓ ప్రభావానికి వన్నాలేసిన ప్రభావ మేము జాగ్రత్తగా మేము జీవించాలా ప్రతి క్షణం జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలా యథార్థంగా జీవించాలా ఎందుకంటే మా పక్కన గొప్ప ప్రవక్తలు ఉన్నారు ఏ గొప్ప దైవజనులు ఉన్నారో మీ బిడ్డల ఆ సాధ్య సమూహం నేను ఎవరు తెలియ కనుక వాళ్ళు ప్రత్యక్షణం మీరు మా మాతో పాటు కాబట్టి మేము జాగ్రత్తగా జీవించాలా ప్రభావ మా చూపుల్లో కానీ మా తలంపులో కానీ మా మాట ప్రవర్తనలో కానీ సమస్త ప్రవర్తనలోనైనా నైనా మీకు మాదిరిగా రక్తుని తగ్గించుకొని మేము జీవించాలి చాలా ప్రభ మాలో ఏ గొప్పతనం ఉంది ప్రభావ మేమంతగా విర్రో వేగ్నికనైనా మళ్ళీ ఏం లేదు ప్రవ్వ మీరే గొప్ప దేవుడు ప్రవ్వ మీరు అంతగా తగ్గించుకొని ఆ సింహాసనం విడిచిపెట్టి మా లోకానికి వచ్చి మీరు అంతగా తగ్గించుకున్న గొప్ప దేవుడు ప్రవ్వ మీరు ఇచ్చిన రక్షణకై నీకు వందాలేసాయ్యా గొప్ప దేవ ఏ విషయంలో కూడా మేము గర్వించడానికి వీలేదు ప్రవ్వ మాలో ఏముంది ప్రభావ నాయన గర్వించిన ఏమి లేదు ప్రవ్వ కానీ మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు మీ ప్రేమలో మమ్మల్ని ఏర్పరచుకున్నారు నాయన ఎంత గొప్ప దేవుడు వేసాయా నీకు వందాలుసాయా నీకే కృతజ్ఞత అర్పించుకున్నాయి థ్యాంక్ యూ నాడు థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ ఇంతకాలం మీరు మమ్మల్ని కాపాడనారు ప్రభావ ఈ సత్యంలో మమ్మల్ని నిలబెట్టుకున్నారు అయినా ఎంతో మంది ప్రభావ తొలిగిపోకుండా ప్రభావ మీరు సాయపడనైనా చివరి వరకు ప్రభావం అంటుకట్టుబడి ఉండాలా నైనా ఏ ఈ శ్రమంలో ఎవరు కూడా కదిలింపబడకుండా ఎవరు కూడా తొలిగిపోకుండా అయినా ఏ నైనా మీకు పునాది మేము కట్టబడాలా ప్రభావా అపుస్తులు ప్రభు తీసిన పునాది మీ మేము కట్టుకొని స్థిరంగా మీను ఉండాలా ప్రావా వరదలు ఇచ్చిన తుఫాను ఇచ్చినా ఏమి వచ్చినా కానీ ఎంత భయంకరంగా శ్రమలు ఇచ్చినా కానీ ప్రభావ మీ ధైర్యంగా ప్రభావం ఎందుకు నిలబడి ప్రవ్వాటిని జయించి మేము ముందుకు పోవాలా జయించే వాళ్ళే మీరు పరలోక రాజ్యంలో అర్హత ఉంది ప్రభావ పిరికి వాళ్ళు అవిశ్వాసులు ఉండలేరు పర్లోకల అంశంలో కాబట్టి మళ్ళీ ఎలాంటి పిరికితాన ఉండడానికి వీలేదు ప్రభావ ధైర్యంగా జయించుతూ జయించటకు మేము బయలుదేరాలా ఈ లోకంలో మీరు ఈ రోజు కూడా జయిస్తూ ఆ కాలం నుంచి ఇప్పుడు కూడా జయిస్తూ ప్రభా జయించటకు మీరు బయలుదేరినారు ప్రభావ మీ సమూహం లాగా మేము ఉండాలా ప్రభ ప్రతిదీది మేము ఆ రీతి మీరు మమ్మల్ని తయారు చేయండి మేము అంతగా శ్రమ పొందలేదు ప్రభావ రక్తాల కారణంగా మేము శ్రమ పొందలేదు ఏమి కూడా శ్రమ పొందలేదు ప్రభావ మీ కొరకు ఈ లోకంలో కాబట్టి నన్ను ఇక్కడి నుంచి ప్రవ్వ నైనా మీ కొరకు మేము జీవించాలా ప్రభావ మీ వాళ్ళు జీవించాలా ప్రతి దశలో మిమ్మల్ని పోలి మేము నడుచుకోవాలా ప్రవ్వ అలాంటి జీవితం మాకు అందరికీ అనుగ్రించమని ప్రార్థిష్టం అయినా గొప్పదేవ మాలు మీకు ఆయస్కరమైన తొలగించమని ప్రాదిష్టం అవిధ్యత తొలగించండి మీ వాక్యానికి విధేయత చూపించాలా నైనా ప్రతి క్షణంలోనైనా మీ సన్నిధిలో మేము ఉండాలా ప్రభావ ప్రార్థనలు ప్రతి సేవలో ప్రతి దశలోనైనా మేము ఉండాలా ప్రవ్వ ఎందుకంటే ప్రభావ విద్యంభించి దుష్ట శక్తులు పనిచేస్తాయి ప్రభ వాటి మీద మాకు అధికారం ఇచ్చినారు అది మేము వాడాలా అనేకలు ఉపశ్రమంగా అనిపించాలా మీ చెంతా నడిపించాలా అలాంటి సేవలో మమ్మల్ని అందరూ నడిపించి మనం బలపరచండి వాక్యందరూ మాతో మాట్లాడేందుకే నీకు వందాలు చెల్లిస్తున్నాం కొన్ని విషయాల ప్రభావ మీరు మాకు బయలుపరిచినైనా ఇక్కడి నుంచి మేము అది మేము కనుక్కోవాలా ప్రభావ ప్రార్థన నుండి మా పిలుపు విషయం నైనా మా పక్కన ఏ సాక్షి సమూహం ఉన్నారో మోస ఉన్నడో ఓ ప్రవ ఎలీషా ఉన్నాడో ఎవరున్నారో తెలియదు ప్రవ కానీ మేము తెలుసుకుంటాం ప్రవ ఇక ప్రార్థనలో మీ సన్నిలో మేము కడితే తప్పక మీరు బయలుపరుస్తారు కాబట్టి నైనా ఆ రీతిగా మేము ముందు పోవాలనే సాయపడి మీరు ఆమోదించి మమ్మల్ని బలపచ్చి మమ్మల్ని ఇంకా ప్రవ్వా నూతనంగా అభిషేకించి ప్రవ్వ ఎవరైతే పరశురాత్మ పొందుకోలేదు వాళ్ళందరూ ప్రభావ అభిషేకం పొందుకొని విజృంభించి మీ స్వార్థ ప్రకటించాలా అలాంటి అభిషేకం ప్రతి ఒక్క బిడకు అనుగ్రహించి ముఖ్యంగా ఏబీపీఎం గ్రూప్లో ఉన్న అభిషేకించి మీ వాడుకొని బలపచ్చి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షిలో పెట్టుకుని మీరు ఆకుడు సిద్ధపచ్చుకోమని త్వరలో ఆయన ఏసు క్రీస్తు పరిశుద్ధ ప్రార్థించి ఆమెన్ పరిశుధుడ పరిశుధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏసయ్యీకి వందనాలు ప్రభ తండ్రినికి స్థుతులైనా స్తోత్రములు ప్రభ నా తండ్రి అవును ప్రభ మా పిలుపును మా ఏర్పాటును మేము నిశ్చయం చేసుకొని జాగ్రత్త పడాల ప్రభ మాకు ఇచ్చిన రక్షణ ప్రభ ఈ లోకానికి మీరు వచ్చే వరకు మేము దాన్ని పోగొట్టకుండా దాన్ని మేము కాపాడుకోవాలా ప్రభా తండ్రి ప్రతి విషయంలో ప్రభానైనా నీ వాక్యం మీద మేము ఆధారపడి ఆయన ఆ వాక్యానుసారంగా నడుచుకునే జీవితం మాకు దయచే ప్రభ ఎవరైతే ప్రియాంక దాని దినేష్ అనే వాళ్ళిద్దరు ప్రభానైనా డాక్టర్స్ కోవిడ్ బారిన పడ్డారు ప్రభా వాళ్ళని మీరు ముట్టండి తాకండి వాళ్ళకి సంపూర్ణ స్వస్థ హీలింగ్ అనుగ్రహించండి ప్రభ ఎవరైతే వాళ్ళ పిల్లలు అత్త మామూలు ఉన్నారో వాళ్ళు కూడా ప్రభాయన మీరే ముట్టి తాకి ఆ కుటుంబాన్ని స్వస్థపరచండి ఆ కుటుంబాన్ని కూడా మీ రక్షణ మార్గంలోకి నడిపించండి ప్రభా అలాగే ప్రభా నా తండ్రి నాయన మీ పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం మాకు అనుగ్రహించండి ఎవరైతే ప్రభా నాయన మా గ్రూప్లో నాయన ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళందరినీ మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ఇంకా ఎవరు ఇన్ఫెక్ట్ అవ్వకుండా ప్రతి ఒక్కరి చుట్టూ మీకు కంచిపోయండి ప్రభా తండ్రి అవును ప్రభా నాయన తండ్రి మేము రక్తం కారుణంతగా నాయన పాపం విషయంలో పోరాడలేదు కాబట్టే ప్రభా తండ్రి శిక్షించినట్టు మేము ఇసుకొద్దని నువ్వు చెప్పినావు ప్రభ కాబట్టే ప్రభా నాయన తండ్రి మా నిర్లక్ష్యమైన జీవితం ప్రభా నాయన ఇది మొదలుకొని ఉండకుండా ఇంకా ప్రతి విషయంలో ప్రభా మేము ముందుకు పోయేలాగా మీరే నడిపించండి ఇంకా నాయన తండ్రి మీరే మాకు తోడై నడిపించమని నజరేడన్న యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమెన్ పరిశుద్ధ ఏసయానికి వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా సర్వోన్నత సర్వశక్తివంతుడ మహోన్నతడా ప్రియ పరలోకపు తండ్రి మీ పాదాలకు వందనాలు ప్రభా ఇవ తండ్రి గడిచిన కాలం అంతా కాచి కాపాడి నేను చట్టం భద్రపరిచినందుకు నీకు వందనాలు తండ్రి ఈ దినం తండ్రి నేను స్థుతించి ఆరాధించి ప్రభావ నీ స్వరం మీద గొప్ప ఘనతను మాకు అనుగ్రహించినందుకు నీకే వందనాలు వేసాయా మీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ సమస్త మహిమా ఘనత ప్రభావం యుగ యుగములు నీకే కలుగునిగా కాహాలి ఇక తండ్రి మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీ స్వరం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి అవును ప్రభా మా రక్షణ విషయంలో మేము ఎంతో జాగ్రత్తగా ఉండాలి ప్రభావ నేను మేము ఆల్రెడీ మారు మనసు పొందుకునే వాళ్ళం ప్రభావ ఇంకా ప్రభావ ఆత్మ మూలంగాన అగ్ని మూలంగాన ప్రభావ సంపూర్ణులుగా మేము తయారు కావాలా ప్రభావ మీరు ఆ మళ్ళా విశ్వాసంలో ఎటువంటి మార్పు రావడానికి వీల్లేదు బ్రాబా ఎటువంటి చీకటి శక్తులను ఆయన అధికారం లేకుండా చేయండి ప్రభు మీరే మమ్మల్ని ముందుకు నడిపించండి తండ్రి ఎక్కడ కూడా తండ్రినైనా మా అడుగు వెనక్కి వేయడానికి వీలలేదు ప్రాభ ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ముందుకు పోవాలా ప్రభావ మీరు ఎటువంటి కృపను మాకు అనుగ్రహించండి మీ యొక్క అభిషేకం మాకు దయచేయండి ప్రభు తండ్రిని మా పిలుపు ఎందుకు తెలుసుకునే దాని ప్రకారం ముందుకు పోవాలని సహాయపడండి ప్రభావ మా పిలుపుని ఏర్పాటు ముందు నిశ్చయం చేసుకొని అదే రీతిగా తండ్రి మా సేవ ఎటువంటి సేవ తెలుసుకునే ప్రభావ ఆ రీతిగానే ప్రభావ ప్రతి చోట మీ నామానికి నేమకరంగా జీవించాలని మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం प्रभा अदे रीति तंड्री ना प्रियांका दिनेश गार बिटिट प्रार्थिना तंत्र वारिदर कोजिट प्रभा वारिदर ने मुटी ताकी संपूर्ण स्वस्थ दें प्रभा వారు అత్త మామలు మీరు జ్ఞాపకం చేసుకున్నారు పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారందరినీ మీరే సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి ప్రభా ఏసుక్రీస్తు నామంలో తండ్రి ప్రభావ వారందరినీ మీ సాక్షులు లేవాలా ప్రతి ఒక్క ఆటంకాలు కొట్టండి ప్రభు ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మీ సాక్షి మీ యొక్క సాక్షి బిడ్డలు కావాలి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ మీ వాక్యం ద్వారా మాత్రం మాట్లాడడం మమ్మల్ని బలపర్చు మమ్మల్ని వేలాది వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధం ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె పరిశుద్ధు డాక్టర్ ఏం మాత్రండీ గొప్ప రాజ గొప్ప ప్రభుత్వం బాగుంది కొంద్రీ పులుస్తోత్రం తండ్రి ప్రభా పొద్దు నుంచి ఇప్పుడు కూడా కాపాడినందుకు నీ రెక్కల కింద కాపభద్రపరిచినందుకు నీకు కొందనాలు తండ్రి నేను వేసే ప్రభా తండ్రి నేను వేసే మా పిలిపి ఎటువంటి పిలుపు మేము కనుక్కోవాల తండ్రి నేను వేస్తే మా సేవ ఏ విధంగా ఉందో మేము చూసుకోవాలండి నాయన వేసే ప్రభా మా సాక్ష్యం మేము నిలబెట్టుకోవాలండి మీరు వచ్చేంత వరకు నాయన వేసే ప్రభా అదేవిధంగా ప్రభా ఈ వాక్యం విన్న ధనియతను మాకు అనుగ్రహించినందుకు నీకు వందన తండ్రి ప్రభా ఈ మధ్య కాలంలో నాయన వేసే ప్రభావ మరి రోజులు చెడ్డగా ఉన్నాయి తండ్రి ప్రభా నేనం నేను వేసే మేము ముందుకు వెళ్ళాలి తండ్రి ఇంకా రాబోయే దినాలకు చాలా చెడ్డగా ఉంటాయి తండ్రి నాయన మరి చూపించినారు నాన్న ఎస్సే ప్రభ మరి మేము అన్నిటికీ తగ్గించి ముందుకు వెళ్ళాల ప్రభా పడుతూ ముందుకు వెళ్ళి వెళ్తూ ఉండాల తండ్రి నాయన ఎస్సే ఎక్కడ మేము సాక్ష్యం పోగొట్టుకోకుండా నేను విశ్వాసాన్ని కోల్పోకుండా నేనేసే ప్రభా ముందుకు కొనసాగించుకోవాలి తండ్రి ప్రభ మేము పోతూనే పదండి పోతూనే ఉంటాం తండ్రి నేను ఎస్ యొక్క ప్రభా కృష్ణందుకు వెళ్ళి అనేకలకు ప్రకటించి నేను ఎసే ఈ చేయటకు మార్గాన్ని చూపించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నైన్ఎస్ఏ డాక్టర్ ప్రియాంక వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా మీరు సహాయం దచ్చేయండి ప్రభా తమ్మమ్మ గారి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా చిన్నారు బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబంతో మీ చేక అప్పగిస్తున్న ప్రభా వేసుక్రీస్తు నమ్మలు వాళ్ళ కుటుంబంతో శాశ్వత రావాలి తండ్రి నైన్ఎస్ఐ ప్రభా అదేవిధంగా నేను కేబీపీలో ప్రతి ఒక్క బ్రదర్ బ్రదర్శిష్ట కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభ నేను ఇస్తే వాళ్ళ వాళ్ళు కూడా వచ్చి వినాలి తండ్రి ఈ వాక్యాలు నాయన ఇస్తే ప్రభా మరి విని నేర్చుకోవాలి తండ్రి నేను ఇస్తే ప్రభా దినం నేర్చుకుని దీని ఆహారం వాళ్ళకి దయచం అని తండ్రి ప్రభా ఈ యొక్క వాక్యము బలము తండ్రి నాయన ఇస్తే ప్రభా మరి వాళ్ళందరికీ శాయం దైత్యమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా యొక్క ప్రార్థనం ఇచ్చి అప్పగిస్తూ యేసు క్రీస్తు నమంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి అమ్మే ప్రభా భ నా దీవాని బ్రాహ్మణి వాక్యం మాటలు వాక్యం భద్రపరిచని నాది వాక్యం ద్వారా మాకు వెలుగు వచ్చింది సుప్రభ జీవం వచ్చింది నా దీవానికి వాక్యం ద్వారా ఇంకా బలపరిచి కనిపెట్టుకోవాలా శక్తి ప్రాథమశక్తి నా దీవానికి ప్రభా చూపించి ఒప్పుకొని విడిచిపెట్టాలా పతి సైతం విజయం పొందాలా ఆ నూతన బలం శక్తి నా దీవానికి యశ్వ్రభ నా ప్రభానికి ఉందవప్రభ నేను అక్కడ బహుద్ధి ఉంది ఆత్మల భారం కలిగి ప్రార్థన దాన్ని నాదివానికి శోతం చేశాం దేని చింతా పడకుండా ఆ కలవరిస్తులో విశ్వభ మా పాపం అభ రోగాలు భరించి అలాదివానికి శోతం ఆ సిల్వ ఒక మంచి స్వార్థ చెప్తేనే ఆ గురి ఆ టీసీ శక్తి బలం పలు జ్ఞానం మాకు దీవానికి శోతం చేస్తాం ప్రియాంక కుటుంబం జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ స్వచ్ఛపరిచని వాళ్ళ కుటుంబం ఇంత ఎఫెక్ట్ అయింది అలలిగా నాది వాళ్ళు చూసిన వాళ్ళు కలిగిపరించి స్వచ్ఛపరచండి వాళ్ళు ఆత్మహత్య హీలించండి స్వచ్ఛపరచండి అలాగే ఆ కుటుంబం నీ కోసం శాక్తి ఉంటాను సాధించండి నా ప్రభావానికి కనికరించండి ఆదరించండి శ్రమించి ఆత్మహత్య వండి సత్యాన్ని బయలుపరచండి వాళ్ళ వివాలా సత్యం సేవ చేయాలా వ్యాక్సిన్ రక్తాన్ని పోషించండి ఎంతమంది అఫెక్ట్ అయింది ప్రభావం దాని ధర నాది మన మన వేస్ట్ అయిపోతుంది ఏసోప్రభ ప్రజల గురించి అలా గురించి జ్ఞానం తెచ్చని ఆ ప్రభావం దేహాన్ని సాగించి ప్రజలు రక్షణ తెచ్చండి నా దీవానికి సుతం మా దేశంలో ప్రభా ఏ ప్రభావ ప్రతి దేశంలో శువార్త కలగాల అందరు రక్షణ పొందాలా నా దీవానికి శుతం సైతాన్ని ఎన్ని ఆటగాలు చేసినా కానీ ప్రభ అలా మీరున్నారేసో ప్రభ మా నమోసిన మనము ఎవరు ఆపలేదేశ్రభ అలా నా దీవానికి శృతం అలలి అది అటీసీ విశ్వాసంలో బలపరిచి మా విశ్వాసం అధికం చేయండి నా దివా తాకండి వాళ్ళు విశ్వాసం పరచండి వీలు చేయండి బలపరిచి విశ్వాసంలా అలలి బలపరిచి శివపరిచి కుటుంబ కుటుంబాన్ని సేవ చేయాలా మీకోసం సిద్ధపడాలా నా దీవాన్ని క్షోధం చేసాం అన్న ఇంకా సత్యాన్ని చూపించండి బలపరిచి శిలపరిచి శక్తి బలం దయించండి ఆరోగ్యం దాని అక్కవి ముట్టి తాకి అక్క వాళ్ళ క్షమ ప్రభావం సహాయం చేయండి అక్కవి సేవలు చేయాలా వీళ్ళని పలు జ్ఞానం పరిశీలి ఆత్మని చేత బలమైన సేవ వాడుకో అగ్నికరించండి నా దీవానికి సతం ఆ చక్రవతి గురు అంతా జ్ఞానం తెలియచేయండి ఆ బ్రహ్మా బలము సేవ వాడుకొని ఆ ప్రాంతం అంతా వెలుగు ప్రకారం చేయండి తన వారి పలు జ్ఞానం సంతానం కలిగి చేయండి ఆ కుటుంబంతో ప్రభా మన తనకి ఏంది మాకు తెలియదేశ ప్రభ పంపించిన ప్రభా హ నా దీవానికి సతం అక్కడ బి స్వచ్ఛపరిచండి నూతన సేవకు లేవన్నది ఏ సీకి ప్రభ ప్రకటించి అందరు వేసిన బాప్ పొందడం ఇంతవారు నడిపించిన ఈ దినం ఇచ్చిన పరిశుధ్ర ప్రేమల దేవ కృపల తల్లి దేవానికి లెక్కలేని బంధనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత హలళియ రజ పరిశుధ్ర వగ్గు సర్వశక్తి మంతుల వందనాలు ప్రభా వేలాది దూదులతో కూడిన మాహోన దరమైన గొప్ప దేవా నీకేస్తవుతాం నీకే వందనాలు తండ్రి స్థుతి మహిమ గణత ప్రభావం ప్రభా యుగ యుగాలకి ప్రభా నీకే చెలును కాక తండ్రి దేవాయజ్ ప్రభ దీవారత్ ప్రభా మీరు మమ్మల్ని ఎంతో కాల్చి కాపాడినో ప్రభా దాన్ని బట్టి నీకు వంద ప్రభా దేవా మమ్మల్ని సజ్జీలక నిలబెట్టిన ప్రభా నీకు వందనాలు ప్రభా దేవా నీకే కృతజ్ఞతలు తండ్రి థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లహా లెలియా ప్రభా పరిశుద్ధ తండ్రి దేవాయచు ప్రభా మరి వాక్యం చేత ప్రభా మరి మీరు మాతో మాట్లాడలేదు దాన్ని బట్టి వందనాలు ప్రభా దేవాయచు ప్రభా మరి నువ్వు ఇచ్చిన పిలుపుని ప్రభా మేము పోగొట్టుకోకుండా ప్రభా అది మేము భద్రపరచుకోవాలి ప్రభా దేవాయచు ప్రభా మేము అనేకుల ప్రభా నీ యొక్క వెలుగుని మేము ప్రకటింపచేయాల తండ్రి దేవాయచు ప్రభా మేము తొందరగా సిద్ధపడాల ప్రభా అనేకులు కూడా ప్రభా సిద్ధపరచాల ప్రభా దేవాయచు ప్రభ నీ యొక్క వెలుగు మా హృదయంలో ఉండాలా ప్రతి వాక్యము ప్రభ మరి మా హృదయంలో ప్రభ నాటాల తండ్రి దేవ మరి మీరే మాకు ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభ దేవాని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మాకు దయచేయండి ప్రభా నీకే స్తౌతం నీకే వదనాలి తండ్రి దేవాయచు ప్రభ మరి ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభా మేము కరెక్ట్ గా జీవించాలి ప్రభా అన్ని మేము నేర్చుకోవాలి ప్రభ ఏది కూడా ప్రభా నిర్లక్ష్యం చేయడానికి వేలేదు ప్రభా ఇంతవరకు మేము నిర్లక్ష్యం చేసాం ప్రభా మమ్మల్ని క్షమించండి తండ్రి దేవాయచు ప్రభా ఇప్పటి నుంచి ప్రభా నీ లోబడి నడుచుకుంటాం ప్రభా దేవా మరి మీరే మాకు సాయం చేయని ప్రభా దేవా నీకే వందరాలు తండ్రి దేవాయచు ప్రభా మరి ఎన్నో గొప్ప వాక్యాలు ప్రభా మీరు మాకు తెలియచేశారు ప్రభా దేవాచు ప్రభా నిజంగా ప్రభా ఇంతకాలం ప్రభా మేము ఇంకా అసలు ఏమి తెలియకుండా ప్రభా జీవించినందుకు మమ్మల్ని క్షమించండి ప్రభా దేవాచు ప్రభ మేము ప్రతి ఒక్క కూడా ప్రభా సాక్షి బిడ్డగా ప్రభా దేవా అన్నింటిలో మేము విజయం పొందాలి ప్రభా దేవాచు ప్రభా వెంక అడుగు మేము వేయడానికి వీలేదు ప్రభా గురి ఎద్దకే మేము పరిగెత్తాల విజయం పొందుకుంటూనే వెళ్ళాలి దేవా మరి మీదే మాకు సహించింది ప్రభా దేవా శత్రు అంతటి మీద అధికారం ఇచ్చారు అది నీ నామార్థమే మేము వాడుకోవాలి దేవాయేచు ప్రభా మరి ఎలాంటి హాని జరగదని చల్పించిన ప్రభా ఆ యొక్క వాక్య మా జీవితంలో నెరవేర్చండి ప్రభా ఏసా నీకేస్తవుతాం నీకే వందనాలు తండ్రి దేవా ఏచి ప్రభా గొప్ప ప్రవక్తలు అందరూ కూడా ప్రభ మరి ఏ ప్రవక్తలు ఎవరు మాతో ఉన్నారు ప్రభా అది మేము తెలుసుకోవాలి ప్రభా దేవ మాకు మాకు తెలియచేయండి ప్రభా దేవ మేము మదలదని ఆపకుండా వీలడు ప్రభా దేవ అన్ని మేము తెలుసుకోవాలి ప్రభా మేము వాళ్ళు వాళ్ళు ఏ విధంగా అయితే నీవు ప్రకటించి ప్రభా మరి నీ యొక్క రాజ్యంలో ఉన్నారు ప్రభా మరి వాళ్ళతో ప్రభ మరి మేము కూడా ఉండి ప్రభా మరి మేము కూడా స్థుతించి ఆరాధించాలి ప్రభా నీ ఎదుటలు ఇవ్వబడడానికి ప్రభా మాకు శక్తి కావాలి ప్రభా ఏసా మరి నీ ఎదుటానికి మాకు శక్తిని దయచిన ప్రభా ఏసా ఎలా వేయాల ప్రభ నేను సంతోష పెట్టే ఉండాలి ప్రభా ఎల్లప్పుడూ ప్రభా మేము ప్రభువు ఆనందించాలి ప్రభా దేవ మరలా చెప్పుదును అని అన్నావు ప్రభా దేవా ప్రభా రిజ్ ఇన్ ద లాడ్ ఆల్వేస్ అని అన్న ప్రభా దేవా మరి నీ యొక్క నామంలో ప్రభా మేము ఎప్పుడు ప్రతి ఒక్క దాంట్లో మేము విజయం పొందాలి ప్రభా మేము కష్టం భ సంతోషంలో ఉన్న ఏ విధంగా ఉండాలి ప్రభా ఏజు ప్రభ మేము బీజం పొందాల ప్రభ ఎప్పుడు మేము సంతోష పెట్టే వారి లాగానే ఉండాలి బాగుల కోసం మేము ఆలోచించే వారి లాగా ఉండాల ప్రభ ఎలాంటి స్వార్థం ఉండదు ప్రభ అనేకుల కోసం మేము దేవ ప్రతి ఒక్క ప్రజల కోసం ప్రార్థించాలి ప్రభ దేవ మా టీం మెంబర్స్ కూడా ప్రభా మీరు తాకి ముట్టి స్వస్థపరచండి అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచ్చేయండి ప్రభ దేవ అన్నని కూడా ప్రభా ఇంకా దీవించి ఆశ్రయించతనింపండి ప్రభ ఇంకా నూతన బలము శక్తి చెత నింపని ప్రభా ఇంకా ఆయుష్ ప్రయోగించండి ప్రభా దేవాయచు ప్రభా నీకి లొక్కలేని వందనాలు కృతజ్ఞత ఆసుపత్రి స్తోత్రం హళీయ దేవాయచు ప్రతి ఒక్క బిడం ప్రభా అభిషేకించిన సేవలు వాడుకొని ప్రభా నీకే స్తౌతం నీకే వందనాలు అండి దేవాన్ని యొక్క పరిశుద్ధతలో ప్రభా మేము ఉండాలి ప్రభా దేవా ఇప్పటికే ప్రభా మేము చాలా విధేయత చూపించాం ప్రభా మమ్మల్ని క్షమించే ప్రభా దేవాయచప్రభ ఇంకా నీకు విధేయతగా కలిగి మేము నడుచుకుంటాం ప్రభా నీ అందు భయం కలిగి జీవితం మాకు దయచేను ప్రభా ఏ నీక్య బంధనాలు తండ్రి దేవాయచ ప్రభా అందరికీ మేము వెలిగించే వారిలాగా ఉండాలి ప్రభా దేవాయచ ప్రభా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావం మేము సాక్షి బిడగా నిలబడాల ప్రభా దేవాయచప్రభ నీ యొక్క రక్షణ ప్రణాళికలో ప్రభావ మేము చివరి వరకు నిలబడాలా ప్రభా దేవాయచు ప్రభా మరి మీద మాకు సాయం చేసి ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రభా మాకు ఎలవెల నడ నడిపింపుదని ప్రభా ఏసా మరి మీదే మాకు తోడై ఉండి నడిపిస్తారని నేను ఈ యొక్క రాకడికి మా అందరిని సిద్ధపంచుకోమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఆమెన్ మేమందరము ఈ చిన్న గుంపుగా కూడుకొని ప్రే చేయడానికి అనుగ్రహించిన తరుణాన్ని బట్టి వందనంలో స్తోత్రంలు వేసా ప్రభ్వాయన రక్షక సమస్యలతో ఎంతగానో కృంగి ఉన్నాం ప్రభ అయినప్పటికీ ప్రభా మీరే వేసే మీరే మమ్మల్ని కాచి కాపాడి దీవించి ఆశీర్వదిస్తారని విశ్వసిస్తున్నానేసయ్య ప్రభ్వా నాయన రక్షక ప్రభ ఈ గ్రూప్ లో ఉన్న సభ్యులందరినీ కాపాడండి సై ఈ గ్రూప్ గా కూడుకొని ప్రభావమే మీ మాటలను వింటున్నందుకు వందనములు స్తోత్రంలో ఏస చంద్రశేఖర్ సార్ వాళ్ళ కుటుంబాన్ని దీవించండి సయ ఇంకా బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళ కుటుంబాలను వాళ్ళ పిల్లల్ని కూడా దివించండి వేసే అవును వేస వీరైతే ప్రభ మీ సేవా వ్యాప్తికై ఎంతగానో పర్సిక్యూషన్ ఎదుర్కొంటున్నారేసే ప్రభ ఆయన వీరు మనుషులు బలహీనమైనప్పటికీ ప్రభ ఆత్మచిత బలం పొందిన వారేస ప్రభా నాయన రక్షక మమ్మల్ని అందరినీ కూడా మేము మోటివేట్ అయ్యి ప్రభ మా యంగ్ ఏజ్ లోనే ప్రభ మీ కోస పని చేయలాగా మమ్మలను పనిముట్లుగా వాడుకోండి మా అక్క వాళ్ళ కోవిడ్ తో బాధపడుతున్నారేసాయా చిన్న బిడ్డలను స్వస్థపరచండిసయా ప్రభా నాయన రక్షక హెల్ప్ ను అనుగ్రహించండి సయా ఇంకా ఎంతో మంది అనాథలు రోడ్ పైన పోయే వాళ్ళకి అందరికి ఎంతగానో బాధపడుతున్నారేసాయ విధవ రాళ్ల కోసం ప్రే చేస్తున్నాం అనాథల కోసం ప్రే చేస్తున్నాం మేసయ్య వారికి అందరికీ ప్రభ ఆదరణను అనుగ్రహించండి సార్ నీట్స్ ని తీర్చండి సే మా జాబ్స్ విషయం అంతట్లో మీరు తోడుగా ఉండండి స ప్రత్యేకింగా ఉండే క్రైస్తవ బిడ్డలుగా మేము ఉండున్నట్లు అనుగ్రహిస్తారని ఈ కొద్ది విన్నపంలో క్రీస్తీస్ నామం పెద్ద పాప నంగా పెడుచున్నా మన ప్రభున ఏసీ కోస్తకే కృప సమాధానం నడిపి మనందరికీ సదాకాలంతో అయిన దాకా ఆడ అందరికీ అందరూ